వాణివాని స్వభావము వద్దనరాదు తానందు దొరలనంటే తప్పులులేవు సొరిది చింతపులుసు చూచితే నోరూరును వరుసలన్ చవిగొన్నవాడుకాడు పరగదేహప్రకృతి పదార్థగుణములవి తొరలకెరుగుకొంటే దోషములేదు నెలకొన్న ఇంతుల వర్ణించితే బుద్ధి చలించు వలసి అంటిముట్టినవాడుగాడు తలపు లక్ష్యము గురి తాకిన భావములవే తలకక తెలిసితే లేదు. రీతితో సర్పమును మంత్రించితే కరవదు వాతసూత్రము గట్టిన వాడుగాడు ఈతల శ్రీవెంకటాద్రి ఈశ్వరు మహిమలివి ఈతుల గొలిచితేను ఏ కర్మము